ఏ సూచన మీకు అనుగ్రహించబడదన్నట్టు కాబట్టి యోనా చరిత్ర అది గతంలో జరిగింది అని మన ప్రమే దాన్ని కాబట్టి యోనా గురించి మనం ధ్యానిస్తున్నాము కొంతసేపు పాత పుస్తకాలలో అన్నిట్లోకి వెళ్ళా యోనా గ్రంథము బహు ప్రాముఖ్యమైన చెప్పాలి ఎందుకంటే రక్షణ సందేశము సువార్త అనేది మన దేవుడు ఒక గొప్ప ఇవాంజలికల్ దేవుడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఇంకా వేరే పుస్తకాల లెక్క డైరెక్ట్ కనిపించదు మనకి ఆ ప్రజలందరినీ దేవుడు ఈ లోకం నుంచి వేరుపరుచుకున్నాడు ఐ గుర్తు నుంచి వేరుపరుచుకున్నట్లు మీరు అనిలతో సహవాసం చేయొద్దు అని చెప్పినట్లు పెద్ద కమ్ మనం చూస్తాం కానీ యోనా గ్రంథం మన ప్రభు ఆ కూడా రక్షణ పొందాలా ఆ యొక్క లాంగ్ ప్రణాళిక అంటే ఆయన సంకల్పంలో అనాది కాలమైనది సృష్టి ఆరంభం నుంచి ఉన్న సంకల్పంలో అది ఒక బహు ప్రాముఖ్యమైనది ఎందుక ముఖ్యంగా యోనకే జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని మరీ విశేషంగా జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత యోన యేసు ప్రభు యొక్క మరణాన్ని సూచిస్తుడు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా ఆ ప్రీ మెసలాగా మనకు కనిపిస్తాడు ఈ పుస్తకంలో లేక మన ప్రభుకి ఒక నీడ వంటి వాడి షాడో ఆఫ్ థింగ్స్ అంటాం కదా ఒక నీడ వంటి వాడి అయితే ఆ రోజులలో ఐ రిమెంబర్ టూ థౌసండ్ లాంగ్ టైమ్ ఆ రోజులలో ఎంతో ఆసక్తితో అవర్ అవర్స్ టైం ఉండేది ఇప్పుడు మనకు టైం ఉంటలేదు ఈ బైబుల్ స్టడీస్ చేసుకోవాలంటే మనం ఎంత చేసినా ప్రభు సహవాసంలో ఆయన వాక్యం మీద ఆయన వాక్యాన్ని ధ్యానించకపోతే ఖచ్చితంగా మనం విశ్వాసం సందగించా ఉంటుంది ఎంత ప్రారంభం చేసినా ఆ తృప్తి అని తెలియదు వాక్యం చదవకుండా కాబట్టి అన్నిటిని మనం విశేషంగా బ్యాలెన్సింగ్ చేసుకుంటా ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రభు మాట్లాడతారు ఎందుకంటే ఆయన స్వరము ప్రభువే కాబట్టి అది ఎందు వాక్యం ఉందని మనం చెప్తా ఉంటాం కదా కాబట్టి ఆ వాక్యము ఆయన నోట్లో నుంచి వచ్చింది కాబట్టి అది వింటే ఎక్కడ లేని ఆసక్తి ధైర్యము అనుమానాలన్నీ డిసైడ్ అయిపోతా ఉంటాయి కాబట్టి యోన గురించి ధ్యానించాలంటే యోన ఒక గొప్ప ప్రవర్తనే చిన్న ప్రవర్తనలో పుస్తకాలలో చేర్చబడ్డా గాని మెసేజ్ మటుకు చాలా గ్రేట్ మెసేజ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అంతట్లోకి వెళ్తారా ఎందుకంటే ఆ ఒక్క బుక్ే అశుర్ వన్స్అప్ అన్ అ టైమ్ ప్రపంచాన్ని గడగడలనిపించిన వారు ఆ దానికి క్యాపిటన్ షిట్ కదా కాబట్టి నేనువే అశుర్ యాక్చువల్ గా ఓల్డ్ టెస్ట్మెంట్ చరిత్ర చదివే వాళ్ళకి అర్థం వాళ్ళు సింహాల మీద సవారీ చేసేవాళ్ళు అంట అంటే ఎంత క్రూరులో ఊహించుకోండి ఎంత డేంజరస్ కదా ఎవరు కూడా చరిత్రలో సింహాల మీద యుద్ధాలు పోయినట్టు మనం చూడండి మీద ఏనుగుల మీద ఒంటెల మీద పోయినట్టు చూస్తాను కానీ సింహాల మీద సవారీ చేసినట్టు మనం ఎక్కడ చూడం చూస్తాం అసీరియన్ కాన్క్విస్ట్ అని నేను ఒక బుక్ చదివిన ఒక రష్యన్ బిలీవర్ క్రిస్టియన్ బిలీవర్ ఇమ్మాన్యుల్ వెలికాస్కి అని ఐన్స్టైన్ సమకాలీ కూడా యాక్చువల్గా ఆ ఐన్స్టైన్ కాలంలో ఐన్స్టైన్ ఇమానుయుల్ వెలకౌస్ కి క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఆ ఇమాన్యుల్ వెలకాస్ కి ఎక్కువ బిబ్రికల్ హిస్టరీ అవన్నీ బిబ్రికల్ హిస్టరీలో అంతా ఎట్లా మెస్అప్ చేసినారు వీళ్ళు హిస్టారికల్ రికార్డ్స్ అని చాలా బుక్స్ రాశాడు వెరీ వెరీ కాంట్రవర్షియల్ చాలా మంది రిటేట్ చేశాడు కూడా అతను అందులో ఇప్పించాడు అసీరియన్ కాన్క్వెస్ట్ అనే ఒక బుక్ లో ఈ అసీరియన్స్ ఎంత భయంకరంగా జీవించాడు ఎంత క్రూరల్ అటువంటి వారిని కూడా ఎందుకు ప్రభు రక్షించాలనుకుంటున్నాడు యోనా గ్రంథంలో అనేటి అమెజింగ్ ఫ్యాక్టరీ మన నేర్చుకోవాలంటే ఎన్నో ఉన్నాయి అక్కడ అయితే ఆ రోజులలో లాంగ్ రికార్డింగ్ నేను ఐడెంటిఫై చేసిన ఏంటంటే యోనాకి ఎందుకు నినివేట్ పట్టణులు అంటే ఇష్టం లేదు కేబిపిఎం లో కూడా ఎక్కువ సైన్ రేజ్ చేశాను ఏంటంటే ఆ కేబిఎం లో చాలా మందికి గొప్ప బైబుల్ వాక్యం అంటే సో ఆ రేజ్ చేసినప్పుడు ఇవాళ చెప్పేసి పెడతారు అంటే బేసికల్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ మనకు దొరకవు కానీ బైబుల్ వాక్యాలే వాటికి దర్శన నిదర్శనం అన్నట్టు బైబుల్ వాక్యాలు బైబుల్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి అయితే యోన యోనా పత్రిక యోనా గ్రంథం కాదు ఆయన ఇంకా వేరే పుస్తకాలలో కూడా కనిపిస్తాడు ఒక ప్రాఫిట్ అని ఓల్డ్ టెస్టిమెంట్ పుస్తకాలలో అది అంతవరకు అంత మనం ఫోన్ కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యోన ఎందుకు నినివేర్ పట్నస్తులకి సువార్త చెప్పొద్దు అనుకుంటున్నాడు ఆశ్చర్యం ఏంటంటే ఒక స్పెషల్ కాలింగ్ నెలకి మనకు అందరికాడు అట్ ద సేమ్ టైం ఒకటి ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఇట్లా అనొచ్చు కదా ఒక యోనా నువ్వు లేకపోతే నేను ఇంకొకరి యోనానే పర్టికులర్గా ఎందుకు ఇన్సిస్ట్ చేస్తుంది నువ్వే వైకే వారు చెప్పాలి ఎందుకంటే నేను ఒక మన ప్రభువు మనలో ఎంతో టైం ఇన్వేస్ట్ చేసాడు రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్ హుడ్ చిన్నప్పటిని స్పెషల్ గా ట్రైన్ చేసుకున్నాడు అంటే స్కూల్లోనే కానీ యూత్ ఫెలోషిప్ లోనే గానీ జనరల్ వర్షిప్ లోనే కానీ చర్చెస్ అందరూ రోడ్స్ అనే కానీ తగ్గి చేసుకుంటూ వచ్చిండ ట్రైన్ చేసుకుంటూ వచ్చింది మనకి ఇంతకాలం జీవనాన్ని కూడా అంతే అమోస్ని చిన్నప్పటి ట్రైన్ చేసుకున్నాడు అంటాడు కదా ఇది మీ అని అంటాడు తల్లి గర్భం ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసుకున్నా అంటాడు ప్రతి ఒక్కరిని అయినా ఓల్డ్ చేసుకుంటా వస్తున్నాడు ఇంతకాలం నేను ట్రైన్ చేసి నేను ఎట్లా విడిచిపెడతాను యోనా కాబట్టి ఇది నువ్వు చెప్పాల్సిందే ఎందుకంటే ఈ పర్పస్ మీదే నిన్నవే కాపురస్తులకి సువార్త చేసిపోయే బాధ్యత నీకిచ్చిన నేను నువ్వు చావాలనుకున్నా నేను చావని ఎందుకంటే నీ కాల్ ఫుల్ఫిల్ కావాలంటే కాబట్టి దేవుడు యోనా విషయంలో కూడా ఎంతో జాలి చేపిస్తున్నాడు అట్ ద సేమ్ టైం నాన్ క్రిస్టేటర్ నాన్ జోయిస్ ప్రభుని చూపించలే ప్రజలు వీళ్ళు ఎనివే కాపురస్తులు వాళ్ళు కూడా దేవుణ్ణి విన్నీకరించిన వాళ్ళు కానీ అదొకటి మనం గమనించాలా యోనా నేచర్ మనలో ఉందా అయితే కేబిపిఎం బ్రదర్స్ గారికి యోనా ఎందుకు సువార్త ప్రకటించడానికి ఇష్టం చూపించలేదంటే ఆయన ఒక ప్రవక్త ఆయనకు తెలుసు ఒక హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఈ సేమ్ దేశము ఇస్ ప్రజలు మీదకి ఇద్దానికి దాడి చేసి చేసి ఇస్ ధర్మూల నాశనం చేస్తారు వీళ్ళు అసూరియులు అంత క్రూరులు అన్నట్టు వారు ప్రపంచాన్ని అంతా గడగదలాడించినట్లు మనము చర్చిస్టి సూస్తాం అన్నట్టు ఫస్ట్ ఐగుప్తు ప్రపంచాన్ని గడగదలాడించింది దాని తర్వాత దాని తర్వాత ఆ మనం చూస్తాం బబులు నీళ్లు దాని తర్వాత పర్స్టియన్స్ పార్శిఫులు దాని తర్వాత గ్రీక్ దేశస్తులు దాని తర్వాత రోమియన్లు మొత్తం ఆరు ప్రపంచ ఆరు దేశాలు ప్రపంచాన్ని గడక లాడించినట్టు చేస్తాం దాని తర్వాత కూడా మనం చూస్తాం కొన్ని దేశాలు ఆ రోమ్ స్టార్ట్ ఆరంభిస్తే ఫస్ట్ సెంచరీ నుంచి దాని బ్రిటిష్ పరిపాలన దాని జర్మన్ పరిపాలన దాని రష్యన్ పరిపాలన దాని అమెరికన్ పరిపాలన ఇవన్నీ ప్రపంచాన్ని పరిపాలించిన దేశాలు ఒకప్పుడు ఆ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న ఈ ఈ దేశాలు న్యూ టెస్టిమెంట్ కాలంలో ఉన్న ఇప్పుడున్న దేశాలు ఏం ప్యాటర్న్ కనిపిస్తుంటాయి వాళ్ళ జెండాలు వాటి సింబల్స్ అన్ని సేమ్ ఉంటాయి అశ్వరియులు సింహము అట్లనే జర్మన్స్ చిరుతపులి రష్యన్స్ బేర్ ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ దేశాలు చూస్తే వాటికి కూడా ఇవే సింబల్స్ ఉంటాయి సరే టైం కాదు కాని అశ్వరియుల గురించి మనం ముఖ్యంగా ధ్యానిస్తున్నాం ఏంటంటే మరి క్రూరులు వీళ్ళు భవిష్యత్తులో ఒక ఇయర్స్ తర్వాత మా దేశం మీదకి వచ్చి మమ్మల్ని నాశనం చేస్తారు కాబట్టి నేను వాళ్ళకు సువార్త చెప్పకపోతే దేవుడి కోపము వారి మీద రగులుకొని వాళ్ళందరినీ ధ్వంసం చేస్తే భవిష్యత్తులో ఆ ప్రవర్శం నెరవేరదు అది మిస్ట్రీ అన్నట్టు యోనా తెలిసిన ఏ కామెంట్రీస్ లో చూసినా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఆ ముఖ్యంగా చూడండి యోనా గ్రంథం రెండవ నాలుగవ అధ్యాయం రెండవ వర్షంలో యోనా మాట్లాడుతున్నారు యోహోవా నేను నా దేశం అందుగా ఇది జరుగునని నేను అనుకుంటుంది కదా అంటే ఏమో తెలుసు మన దేవుడు ఎంతో జాలి గల దేవుడు ఓల్ టెస్ట్మెంట్ ప్యాటర్ చెప్తారా ఆయన దహించు అగ్ని ఆయన ముందు యో నిలబడలేరు అగ్ని అంటే తీర్పు బట్ అగ్ని అంటే ప్యూరిఫికేషన్ కూడా అగ్ని అంటే గ్రోత్ కూడా యాక్చువల్లీ కాబట్టి అగ్ని అంటే జడ్జిమెంట్ అగ్ని అంటే క్లైమ్జింగ్ ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి ఫైర్ కి ఆయన కన్జ్యూమింగ్ ఫైర్ మన ప్రభు అయితే ఆయనకి తెలుసు మన ప్రభు ఎంత కన్జూమింగ్ ఫైర్ అయినా ఆయన ఎంత ప్రేమ గలవాడు ఆ రెండో వర్షంలో మాట్లాడుతున్నాడు యోహోవా నేను నా దేశం అందుగా ఇట్లా నేను అనుకుంటుంది కదా అందువలననే నీవు కటాక్షమును జాలీయును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడై ఉంది ఈ నాలుగు బిహేవి మన దేవుని నాలుగైదు క్యారెక్టర్స్ ఇస్తే క్లియర్ గా చూస్తున్నాం మొదటిది మన దేవుడికి బహు కటాక్షం కలిగినవాడు అంటే ఆయన ప్రతి ఒక్కరి పట్ల కలిగిన వాడు అన్నట్టు ఎవరు ప్రార్థన చేస్తే వారిని వారి పట్ల ఆయన ఆసక్తి చూపించేవాడు కటాక్షం కని చూపించేవాడు అన్నట్టు కనీకరం చూపించేవాడు తర్వాత జాలి ఎందుకంటే మనిషి అంటే ఆయన చాలా ఇష్టం దేవదూతలు కూడా అంత ప్రార్థం లేదు కదా నిన్న ఏలియా ఒక ప్రవక్త కానీ ఒక దేవదూత వచ్చి ఏలియా ఎజేళ్ల నుంచి తప్పించుకొని ఆ యొక్క గుహలలో జీవిస్తున్నప్పుడు నీ శక్తికి క్షమించిన ప్రయాణం సిద్ధంగా ఉంది అనేసి దూతతో మాట్లాడిస్తున్నాడు అక్కడ ఏమని అంటుంది ఒక దూత వచ్చి ఆయనకి రొట్టె వంటి ఆ మీద రొట్టె తయారు చేసి ఏలియాకి పెడుతున్నాడు అంటే దూతలు మనుషులకి పరిచారకులు అనట మనిషి ఏమన్నవాడు లాడ్స్ ఆఫ్ లాగ నుంచి తినాల్సిందేనా వాడి పని వాడు కూడా పరిచారకుల అందుకట అంగ దూత అంటే దేవుని సేవకులే కదా కాబట్టి ఒక గొప్ప దేవుదూత పర్లోకంగా దిగి వచ్చి ఏలియా ఉపచారం చేయడం ఏంటి ఆయనకి వండి పెట్టడం ఏంటి వాత నిబంధన పుస్తకాలను మనం చూస్తాము అభరామం వండి పెట్టింది దేవుదూతలు అంటే వండి పెట్టినట్టు చూస్తాం దేవుడు గిద్ది అన్న వీళ్ళందరూ వండి పెట్టింది మనం చూస్తాం అండ్ దున్నే దేవుదూట అయితే తినలేదు అక్కడ విషయాల్లో ఇక్కడ మటుకు వండి వినిపిస్తున్నాడు అంటే మనిషి అంటే ప్రభుకి ఎంత ఆసక్తి అనేది మనం తెలుసుకుంటే స్వార్థ పని పరిచర్యలో మన బాధ్యత ఏందనేది మరీ రీఇన్ఫోర్స్ చేస్తుంది కాబట్టి మన దేవునికి కటాక్షం ఉంది జాలి ఉంది బహు శాంతం గలవాడు అది క్యారెక్టరిస్టిక్స్ మనం ఎమ్యులేట్ చేసుకోవాలి మన జీవితాలలో వాటిని కాపిటేజ్ చేసుకోవాలా మాడిఫికేషన్స్ లేకుండా కటాక్షం ఉండాలా జాలి ఉండాలా బహు శాంతం ఉండాలా దాని తర్వాత కృప కృప నీ శిక్ష నేను భరిస్తా నీకు విడుదల కనిపిస్తా దాని మీనింగ్ అది కృప అంటే యాక్చువల్ గా నీ మీద రావాల్సిన శిక్ష సపోజ్ లా అండ్ గ్రేట్ అంటాం కదా కృప మరియు శిక్ష తీర్పు అంటే క్షమనికి తగిన శిక్ష నీకు రావాల్సింది కానీ ఆయన భరించాడు ఆయన కృపగలది అర్థం అది అంటే అత్యంత కృపగలవాడు అంటే ఎంత పాపం చేస్తే నేను క్షమిస్తున్నాడు ఎన్ని పాపం చేస్తాడు నీకు క్షమిస్తున్నాడు ఎంత పాప క్షమిస్తాడు కాబట్టి పశ్చాత్తాపడి క్యూడు చేయక మానుదు అని నాకు తెలుసు అంటున్నాడు దేవతను మాట్లాడుతాడు నా తెలుసు తప్పక వీళ్ళని క్షమిస్తావు వీళ్ళు భవిష్యత్తులో మా దేశాన్ని చేస్తారు అందుకని నేను ముందుగానే తర్శిష్యుకి పారిపోతుంది నాకు ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ కనిపిస్తా ఉంటాయి కళ్ళకి ఇక్కడ ఒక వ్యక్తి తర్శిషుకి పారిపోతున్నాడు ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇంకొక వ్యక్తి తర్శిష్ నుంచి బయటికి వస్తున్నాడు రమక్కుకి న్యూ టెస్ట్మెంట్ లో మిస్ట్రీ కదా రెండు సువార్తకు సంబంధించిన ప్యాటర్న్సే ఇక్కడ ఒక వ్యక్తి తర్శిశుకి పారిపోతుకుంటుడు కానీ దేవుడు నువ్వు నినిపోయి సువార్త చెప్పాలంటున్నాడు కానీ పౌలు తర్శిశు వాడు బయటికి వచ్చి ఆయన ఆ ధమస్కు వెళ్తున్నాడు మార్గంలో తిరియా ఆ ధమస్కు పట్టణంలో ఆ ఒక వ్యక్తి అని అనే వ్యక్తి ఆయన అక్కడ అక్కడ ఆయన ఏంజిల్ అయినా ప్రాంతంలో స్పిరిచువల్ డైమెన్షన్ లో ద్వారా పావులు రక్షణకు రావాల్సి వస్తుంది మీ స్పృతి తర్తమైన గురించి యోనా విషయంలో అదే మనం యోనాతో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నది చూడండి పదో వచ్చినప్పుడు అందుకు యోహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగిన పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయిన ఈ స్వర చెట్టు విషయంలో నువ్వు విచారపరుచున్నావే అంటే దీర్ఘ శాంతం గలవాడు అన్నది మనము ఇక్కడనే చూస్తున్నాం పదవచనంలో ఎంత శాంతం గలవాడు అన్నది ఈ వాక్యం చెప్తున్నా కోపించాలా నేను ఇంతగా నిన్ను ట్రైన్ చేసి ఇన్ని సంవత్సరాలు పోషించి ఈ పని పెడితే నువ్వు లాస్ట్ మినిట్ లో చేయిస్తా అంటే ఎట్లా మనం మన కాలంలో మన టైంలో కానీ మన పడవకు కోపం లేదు దీర్ఘ శాంతం చూపిస్తున్నాడు నువ్వు కోపపడుతున్నవేం యోనా ఒక రాత్రిలోనే పెరిగిన ఈ చెట్టు తొలచెట్టు విషయంలో అంతగా నువ్వు విచారపడుతున్నవే అనుకోండి అవసరం కదండి ఇక్కడికి నేను ఈ మీనింగ్ అర్థమైతే మనం వీ కెన్ క్లోజ్ పోయడం అయితే నూట కంటే ఎక్కువై కుడి ఎడమలు జరగని జనమును బహు పశువులను గల నిమేవే మహాపురం విషయంలో విచారపడవద్దా అని యోనతో సెలవిచ్చాను అయితే ఇంట్రెస్టింగ్ అది లెవెన్త్ ఫోర్ చాప్టర్ ఫోర్ లెవెన్త్ వర్స్ లో మన దేవుడు ఒక ఈవాంజలికల్ స్పిరిట్ లేక ఈవాంజలికల్ గాడ్ అన్న కాన్సెప్ట్ నిస్కొస్తున్నాడు యూనా నువ్వు ఒక ప్రాఫిట్ వే అని నాకు కలిగిన హృదయం నీకు లేదు ఇది మన చర్చి సిస్టమ్స్ వల్ల కూడా సేమ్ సిచ్యువేషన్ అఫ్కోర్స్ మనలో కూడా ఉంది చాలా మంది ఒక పుణాద్ గురు డే మనకు ఎందుకు చెప్పాలి ఆ ఏం చెప్పాలి పచ్చింట్వంటీ ఎందుకు మనకి చెప్పాలి అందుకే నేను ఎప్పుడు చెప్తాను క్రిస్టియన్స్ అంత మోస్ట్ సెల్ఫిష్ పీపుల్ ఎవ్వరలేదు ఈ సృష్టిలో అంట ఎందుకంటే నీకు అన్నిటికంటే బహు విశేషమైన సత్యం బయలుపరచబడింది ఏంటది నువ్వు నీకు రక్షణ అవసరం నువ్వు రక్షింపబడ్డ వాడు బహు విశేషమైన గిఫ్ట్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్ అంటే అదే సెలబ్రేషన్ ఉచితంగా కానీ ఆ సెలబ్రేషన్ మీ దగ్గర పెట్టుకుంటున్నావు నువ్వు నేనేవే కాపురస్తులతో పంచుకోవాలని ఆశ పడతలేవు యోన నువ్వు ఎక్కడ పుడితే నేను ఏ చర్చ సిస్టమ్ లో పుడితేనే అంతా ఒకటే చెప్తుంది కదా పాతడి మధున దేవుడు మన ప్రభువు సువార్తికుడు ఆయన యోనా ద్వారా సువార్త రక్షణ సందేశాన్ని ప్రకటించిన ఆశపడుతున్నాడు ఇది నన్ను నాతోని మనందరితోని ఇదే ఆసక్తి చూపిస్తున్నాడు ఏంది దీర్ఘ శాంతం కలిగి నువ్వు చెప్పాలా ఈ వాక్యం చెప్పాలా నీ కొరికే ఈ కాలింగ్ నీ కొరికే ఈ దినం నువ్వు చెప్తేనే కార్యం జరుగుతుంది అందుకే మనం చూసినప్పుడు మన మన మిషనరీ ట్రిప్స్ లలో మన ఇవాంజలికల్ ట్రిప్స్ ఒక్కొక్కరి జీవితాలలో ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క యూనిక్ టాలెంట్స్ ఎవరు బయటకు తీసుకొస్తా ఉంటుంది సార్ అమేజింగ్ అనిపిస్తుంది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అక్కడ కూర్చొని కింద నాకు కూడా వినాలనిపిస్తుంది సరే ఇది సంథింగ్ డిఫరెంట్ ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు చూడలేదే ఇది అమేజింగ్ ఇది గాడ్స్ క్రియేషన్ దేవుడి కలిగింది అన్న అభిపేక్ష బ్రదర్స్ ఫిస్టర్ మీరేమో వాక్యం నాతో వినాలా నాశపడతారు కానీ నాకైతే మీరు చెప్తుంటే వినాల నాశపడుతున్నాడు కింద కూడా కూర్చొని నాకు వాక్యం వినాలంటే చాలా ఆశారు బ్రదర్స్ ఫిస్టర్స్ నిన్న కూడా మొన్న కూడా చెప్తున్నాను మీటింగ్ ఉంటే మీరు ఎవరన్నా చెప్తా ఉంటే నేను కూర్చొని వినాలా నాకు ఒక విషయం అర్థం కాల ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుడు అనేకుల ప్యాటర్న్స్ మరి చూపిస్తున్నాడు నేను ఎట్లా సిద్ధపడాలా రాబోయే నెలలో నేను ఎట్లా కాపాడుకోవాలా నా కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలా నాతో పాటు ఉన్న సహవాసం నేను కాపాడుకోవాలా అంటే అందరినీ ఈ వంజలికలు ఎట్లా తయారేలాబిఎం ఫౌండేషన్ అది గొడవలు కావు వేరే గొడవలు వేరే దొడ్డి గొడవలు కూడా ఉన్నాయి అంటే స్ప్రో నాకు ఈ దొడ్డి ఈ గొడవలే కావు వేరే గొడవలు కూడా ఉన్నాయి అంటారు బయట ఉన్నాయి అవి ఇవి రెండు కలిస్తే గొర్రెల మంద ఒకటే అవుతుంది అప్పుడు కాపరి ఒకడే. ఈవెంజలికల్ క్రైస్ట్ గర మన ప్రభుత్వ ప్రతి దశలో ఆ ప్యాటర్న్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి రైట్ కుడి ఎడమలు జరగని ప్రజలు అనేది ఏది ప్రేమ ఎక్కువ ఇంఫోసైజ్ చేస్తుంటాం నెవర్ స్పీక్ బ్యాడ్ అబౌట్ నాన్ క్రిస్టియన్స్ అని చెప్తాం ఎందుకంటే వాళ్ళకి వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ తెలియదు కుడి అంటే వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ వాళ్ళు జస్టిఫికేషన్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకంత డిమానిక్ ఉంటాయి డిమానిక్ స్పిరిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఐడల్ వర్షిప్ చేస్తారు కాబట్టి వాళ్ళకంతా ఆ డిమానిక్ ఇన్సెన్సి కాబట్టి వాళ్ళకి తెలియని ఎందుకు వాళ్ళు ప్రవర్తిస్తారు ఎందుకు అంత క్రూరంగా ఉంటారు ఎందుకు వాళ్ళు కాంప్రమైజ్ ముఖ్యంగా వర్క్ ప్లేసెస్ లలో మనం చూస్తాం మనకు అంతా అన్యాయం ఉంటారు వాళ్ళు నేను ఎక్కడ వర్క్ చేసినా నాకు తర్వాత అయినా కానీ నేను వాళ్ళ సాయం చేసేట వాళ్ళ జాబ్ ప్రొటెక్ట్ చేసినట్టను వాళ్ళకైనా గానీ ఆ ఏమంటాము ఆ పశ్చాత్తాపం ఉండదు అన్నట్టు ఎందుకంటే డిమాండ్ ఉంటది వాళ్ళ మైండ్ నేను అదార్థం చేసుకుంటా సరే ఇంత నా టైం పొందిన నాకు ఫ్యూ వ్యతిరేకమండీ ఈ రోజు అప్పుడు నాకు అర్థమైంది వరల్డ్ హెయిట్స్ మార్బెల్ నాట్ మై బ్రదరీ దేట్స్ టు సో అడ్ని అంటాడు కదా నాన్న ప్రభు అంటే ఈ వరల్డ్ నన్ను హెయిట్ చేసినప్పుడు నా ప్రభు చెప్పిన మాట నిజం కదా నెరవేరింది కదా నేను సంతోషిస్తా వాడు మెచ్చుకోడి లోపం నాకు తెలుసు అందు కొరకు మనం ప్రయాసం ఎంతగా అన్యూజువల్ టాలెంట్స్ ఉండి ఎంత అన్యూజువల్ గా మనం వర్క్ చేసి చూపించినా వర్డ్ మెచ్చుకోవడం మనల్ని కానీ మనకు తెలుసు మన ఫలము పరలోకంలో అర్థమవుతుంది అని మనం ప్రయాస ఒక పాత్ర రక్షణ నడిపిస్తే పరలోకంలో వాళ్ళందరూ సంతోషిస్తుంటారు కదా అక్కడ మనం ఆ ప్యాటర్న్స్ అవన్నీ మనకు అర్థమవుతాయి ఇప్పటికీ అర్థమవుతుంది కదా అక్కడ రక్షణకి వస్తే ఎంత ఆనందం అరే ఇది ఎలాంటి కాలం నుంచి దేవుని సంకల్పంలో ఉండడు ఈ పీడ రక్షణ రావాలి దీని తన జీవితానికి ప్రభుత్వం సమర్పించుకుంటూ అన్న తపన మనకి యోనా ఆర్ట్ అవసరం లేదు మనకు అర్థమైతే యోనా మంచి భక్తుడే ఆయన గురించి ప్రేక్ష చేస్తాడే తన నేచర్ శరీరంగా ఉండే వాళ్ళు రక్షణకు రావద్దు ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తు మా నాశనం చేస్తారు కాబట్టి అన్న మా ఉంటారు మా మమ్మీ సంబంధికులు ఉంటారు ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళు నశించిపోతారు కదా నేను ఈరోజు చెప్పకపోతే భవిష్యత్తులో మా దేశం సేఫ్గా ఉంటది కదా అంటే సెల్ఫిష్ ప్రైడ్ అన్నట్టు కాబట్టి మనం రక్షణ పొందినము మనన్నే శ్వాస పూరితంగా ఉండద్దు శరీరంగా ఉండద్దు ఇద్దరు రక్షణ ప్రతి మనిషి ఆయన ఊపిరి ద్వారా బయటకు కదా ఆ శ్వాహాలతో సృష్టించిన కదా ప్రతి మనిషిని అందుకే పౌలు కొండల రక్షణ ఒక విషయం జ్ఞాపకం చేస్తే చూపించండి రెఫరెన్స్ కానీ మనం అందరము ప్రతి ఒకర్ని ఆత్మలోనే చూడాలా ఒక స్పిరిచువల్ క్రీచర్ లాగానే ఒక స్పిరిచువల్ బియ్యంగ్ లాగానే చూడాలంట ప్రతి ఒక్కరిని అవులు అంటాడు ఇంకా వన్ స్టెప్ ఆర్ ఈవెన్ జీసస్ క్రైస్ట్ శరీరంలో వచ్చిన తెలుసు మనందరికీ ఆయన ఇప్పుడు కూడా మహిమ శరీరంలోనే ఉన్నాడు అయినా గాని ఏ రోజు ఆయన శరీరంలో వస్తే నేను గుర్తించిన ఐ విల్ నాట్ యాక్సెప్ట్ హిమ్ అంటాడు ఎందుకంటే ప్రభుని కూడా నేను స్పిరిట్ ప్రూట్ నేను గ్రహిస్తా అంటే ఏమవుతుందంటే అక్కడ ద మినిట్ మనము ఫిజికల్ గా మనిషిని చూస్తే మన పర్సెప్షన్స్ మన ఒపీనియన్స్ మన ఫీలింగ్స్ మన వాల్యూస్ మన సెంటిమెంట్స్ మన బిలీఫ్స్ అన్ని మారిపోతాయి అన్నట్టు అవి దైవికంగా కావాలన్నట్టు ఈ అయిపోతాయి ఫీలింగ్స్ ఒపీనియన్స్ అటిట్యూడ్స్ అవి స్పిరిచువల్ కావాలంటే ఎదుటి మనిషిని ఒక స్పిరిట్ లాగానే మనం గుర్తించుకున్నాం అనుకోండి అప్పుడు మనము వారి పట్ల ఏ ఒపీనియన్స్ ఫామ్ చేసుకో ఎందుకంటే వాళ్ళకి కుడి ఎడమాలంటే తెలదాలి వాట్ ఈజ్ లా అండ్ వాట్ ఈజ్ నో లా అనేది కూడా తెలియాలి కాబట్టి అటువంటి వారిని ప్రభు చేత నడిపించాలా అదొక గొప్ప క్రియ గొప్ప ఆసక్తి మనకు కలిగి అటువంటి కృపాన్ని ప్రభు మనకు అనుకరించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధ తండ్రి మీకు వాదనాల మీద ప్రభావ యోనాన్ని గురించిన సూచన మీరు మా కొరకు ఆ యొక్క కల్వరిశిలలో మా పాపం శాపం రోగం దర్శనములనన్నిటి భరించి మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని విమర్శించుకున్నారు నేను నియమించుకో రుణం చెల్లించుకోలేం ప్రభు తలవరిసి లో చూపించిన ప్రేమని మా కళలో కూడా మేము మర్చిపోలేము నైనా మా జీవితాంతం ప్రభావ మిమ్మల్ని స్పృతిస్తాం మిమ్మల్ని స్మరిస్తాం సత్యాన్ని ప్రకటిస్తాం మరణ మగలంతగా అవును ప్రభావం నిశ్చితాంతరంగానే ప్రభు అది జరగాల మిమ్మల్ని మహిళపర్చలా మీరు హెచ్చింపడల్లా మేము తగ్గింపడదా అటువంటి జీవన అభిమానాన్ని మాకందరికనుగ్రహించమని ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించు వచ్చిన ఆం తండ్రి ఆం